పరిశోధుడు తండ్రి మీకు వదనాలనైనా మహోన్నతుడుగు దేవా మీకే స్తోత్రాలు ప్రభా ఈ యొక్క సాయంత్రం సమయంలోనైనా మిమ్మల్ని స్థుతి నుంచి గనపరచు లాగా అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభావా మీరు ఎంత నమ్మ గొప్ప దేవుడవ తండ్రి అడుగడుగున్నా మమ్మల్ని నడిపిస్తూ ప్రతి శ్రమల గుండ మమ్మల్ని బయటకు తీసుకొచ్చినందుకు మీకు వదనాలు వేసాయా మీకు కృతజ్ఞతలు తండ్రి మీరు క్రేదనగా మీ యొక్క ప్రాణాన్ని పెట్టి మమ్మల్ని కొనుక్కున్నారు ప్రభావా మీ సొత్తునైనా కాబట్టి మీరే జాగ్రత్తగా మళ్ళీ ఇంతవరకు కాచి కాపాడేందుకు మీకు ఎంతో వందనాలు ప్రభావ గొప్ప దేవ ఈ యొక్క సాయంత్రం తండ్రి మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపి మాకు అనుగ్రహించండి వాక్యాలని సత్యాన్ని గ్రహించాలా దాని ప్రకారంగా జీవించాలా అనుభవపూర్వంగా మేము ప్రకటించాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ ప్రార్థిస్తున్నాం తండ్రి కృతజ్ఞత భావము అన్న అంశం గురించి మనం క్లుప్తంగా కొంతసేపు ధ్యానిస్తూ ఉంటాము ముఖ్యంగా బైబిల్ అంతట్లో అనేక మంది గొప్ప గొప్ప దైవజనుల గురించి మనం ధ్యానించినప్పుడు వారి జీవితంలో కృతజ్ఞత చాలా కనిపిస్తూ ఉంటుంది వారు ప్రతి క్షణము కృతజ్ఞత భావంతో కలిగి ప్రభు కొరకు జీవించినట్టు మనం చూస్తూ ఉంటాం అయితే ఇది లాంగ్ టైం మనం అందరం ధ్యానించిన విషయాలే కానీ అ కృతజ్ఞత భావం ఉండడం వలన జరిగే అద్భుత కార్యలేదనేది బైబిల్ నుంచి మనం కొన్ని విషయాలు ధ్యానిస్తూ ఉంటాం ముఖ్యంగా కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదవ ఒక విషయాన్ని మనం చూస్తాం దేవుడు దావిదు రాజు గురించి ఎంత మంచిగా సాక్ష్యం ఇచ్చిండనేది ఆ ఎనభై అధ్యాయము ఇరవై ఇరవై నాలుగు మనం చూస్తాం ఎంత మంచిగా సాక్షమిస్తుండో ఎందుకు ఇస్తుండీ మనం అర్థం చేసుకోవాలి మొదటిది దేవుడే తన బిడ్డల గురించి సాక్షిస్తున్నాడు రెండవది ఎందుకు ఇస్తున్నాడు ఈ రెండు పాయింట్స్ మనం అర్థం చేసుకుంటే కృతజ్ఞత కలిగి జీవించడం ఎంత పవర్ఫుల్ అనేది క్రైస్తవ జీవితంలో మనం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా నేను ఒక విషయాన్ని అబ్జర్వ్ చేసిన గొప్ప గొప్ప దైవ జనులు ఈ పబ్లిక్ మీటింగ్స్ కండక్ట్ చేసే సేవకుల గురించి నేను చాలా క్లోజ్గా స్టడీ చేసిన ఎందుకంటే ైదరాబాద్ లో ఎన్ని పబ్లిక్ మీటింగ్స్ అయినా అవన్నీ అటెండ్ అయ్యేవాడిని ఒక అప్పట్లో పుట్టుదల తను పరిగెత్తి పోయి కూర్చొని ఆ ఆడియన్స్లో కూర్చొని వినేవాడిని వాక్యాలు వాళ్ళని స్టడీ చేసేవాడిని వాళ్ళ సేవ జీవితం ఎట్లుండేది అనేది అయితే ఒక కామన్ అబ్జర్వేషన్ నాది ఏంటంటే వాళ్ళందరి సేవ జీవితంలో వారు సువార్త వాళ్ళు వాక్యం ప్రకటించకముందు ప్రైజెస్ మొత్తం ఆడియన్స్తో పాటు పాటలు పాడిపించేవాళ్ళు విపరీతంగా నాన్ స్టాప్ కొయర్ ఉంటుంది స్టేజ్ మీద ఆడియన్స్ అందరు కలిసి స్థుతిస్తూ ఉన్నారు కృతజ్ఞత అర్పిస్తున్నారు దేవునికి అయితే సీక్రెట్ ఏంటంటే కృతజ్ఞత అర్పించడం వల్ల లేక థ్యాంక్స్ గివింగ్ అంటాం కదా ఇంగ్లీష్లో మనము కృతజ్ఞత అర్పించడం వల్ల ఏం జరుగుతుందంటే దేవుడు తవివైపోతాడని వాక్యాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎందుకంటే ఆయనకి స్థుతి కృతజ్ఞత భావం కలిగి ఉండడం అనేది ఎంతో ఆశ అన్నట్టు ఎంతో ఇష్టం అన్నట్టు ఎందుకంటే ఇంత గొప్ప సృష్టిని అమేజింగ్ గా దాన్ని సృష్టించిన వాడు ఆశ్చర్యం ఒకనొక దినము దాన్ని మనం ధ్యానించినప్పుడు నాకు జ్ఞాపకం ఉంది ఆయన ఎందుకు అదృశ్య దేవుడు అంటే ఆయనలో ఉన్న వాటిని అన్నిటినీ తీసి ఈ లోకంలో పెట్టిండు శారీరకమైన అన్నిటినీ ఉదాహరణకి మనం ఒక గ్యాలక్సీలోనే ఉన్నాము ఆ గ్యాలక్సీలో చూస్తున్న ప్లానెట్స్ ఆల్మోస్ట్ నవగ్రహాస్ అంటారు కదా యాక్చువల్గా అయితే ట్వెల్వ్ ఉన్నాయి ప్లానెట్స్ ఆ నవగ్రహస్లో తొమ్మిదవది డిసపేర్ అయిపోయింది దాని ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆగో ఒక త్రీ న్యూ ప్లానెట్స్ కనుక్కున్నారు మన గ్యాలక్సీలో అయితే నేను కొంత బ్రాహ్మణ ప్రీతితో ఛాలెంజ్ చేసిన మీరు ఇన్ని వేల సంవత్సరాల నుంచి తొమ్మిది గ్రహాలు పెట్టేశారే ప్రతి టెంపుల్ బిగినింగ్లో అండ్ ఆ తొమ్మిదిలో ఒకటి డిసపేర్ అయిపోయింది ప్లూటో డిస్టెంట్ అయిపోయింది ఇంతవరకు అనిపిస్తలేదు మళ్ళీ మీ కాలమాన పట్టికలు మీ అల్మనాక్స్ వారఫలాలు ఫలాలు రాశి ఫలాలు అన్నీ ఈ తొమ్మిది గ్రహాల మీదనే ఆధారపడ్డాయి కదా మళ్ళీ తొమ్మిదిలో ఒకటి మాయమైపోతే ఎనిమిది గ్రహాల మీద క్యాలిక్యులేషన్స్ అన్నీ తప్పు కదా తర్వాత ఇంకొక మూడు ప్లానెట్స్ యాడ్ అయినాయి కదా మళ్ళీ పూర్వకాలం ఆ మూడు ప్లానెట్స్ కనిపించలేదు కదా మళ్ళీ ఈ మూడు ప్లానెట్స్ మైనస్ అయిపోయినప్పుడు మీ అల్మనాక్స్ అన్నీ రాంగ్ కదా మీ క్యాలెండర్స్ అన్నీ రాంగ్ కదా మంచి రోజులు చెడు రోజులు అన్ని తప్పు కదా అని అంటే డిస్టర్బ్ సేపు డిస్టర్బ్ అయిపోయి సార్ మీరు ఇవన్నీ అడగకండి సార్ మేము కేవలము లైవ్లీహుడ్ కొరికే వాటిని వాడుకుంటాం ఈవెన్ మేము కూడా వాటిని రమ్మమా అన్నాడు నాకు కాబట్టి ప్రతిది ప్రతి సృష్టిలోని ప్రతి ప్లానెట్ ఆయన క్యారెక్టరిస్టిక్స్ ఆయన శారీరకంగా ఆయన శరీరంలో నుంచి బయటకు వచ్చినాయి నోటిలో నుంచి బయటకు వచ్చినాయి ఈ సృష్టి అంతా ఆయన నోటిలో నుంచి బయటికి రావడం వలన ఆయన సంపూర్ణంగా అదృశ్య ఉండగా మనకున్నాడు ఈరోజు లేకపోతే ఇవన్నీ ఎట్లా వస్తాయి బయటికి నథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ నథింగ్ కదా సైన్స్ ప్రకారంగా అయితే కానీ సంథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ సంథింగ్ అంటారు సైన్స్ ప్రకారంగా కానీ ఆయన ఆయనలో ఉన్న ఈ ప్రతిదీ బయటికి రావడం అంటే ఆశ్చర్యం అది ఎట్లా తయారైతుంది మెటీరియల్ ఆయనలో ఉన్న ఇవన్నీ ఒకప్పుడు అవన్నీ బయటికి రావడం ఇప్పుడు మనమందరం ఒకప్పుడు ఆయనలో ఉన్నామని వాక్యం చదివిస్తుంది ఈ లోకంలో శరీరం ధరించి వచ్చినాం మనం బట్ ఆయనలో ఉన్నాం ఒకప్పుడు ఆయన వాక్యాంశాలు లభిస్తుంది కాబట్టి అదృశ్యం ఎట్లా తయారైంది అదృశ్య దేవుడుగా ఏ రీతి కనిపిస్తుండో మనకంటే ఎవ్రీథింగ్ కేమ్అట్ ఆఫ్ హిమ్ అయితే నేను లాక్డౌన్లో చాలా డీటెయిల్డ్గా వీటన్నిటినీ అర్థం చేసుకునే ప్రయత్నిస్తాను ఎందుకంటే ఏ కామెట్రీస్ ఎలా ఉండవు ఆయన ఎందుకు అదృశ్య దేవుడు ఎవరికి కనిపించలేదు ఈరోజు వరకు కూడా ఎవరు చూడలేదు తండ్రిని తండ్రిని చూపించి మనిషి శిష్యులు మన ప్రభుని నన్ను చూసినవాడు తండ్రిని చూసినవాడు అంటున్నాడు కాబట్టి ఆయన ఎందుకు ఆదృష్ట దేవుడు అంటే ఆయనలో ఉన్నవన్నింటినీ ఈ సృష్టిలో పెట్టేసి మనకి కళ్ళకి కనిపించటం తయారు చేసిండు ప్రతి దాన్ని అందుకే సమస్త సృష్టి ఆయనని స్థుతిస్తుంది గణపరుస్తుంది అని మనం వాక్యం చేస్తాం కదా హెవెన్స్ అండ్ ఎర్త్ అండ్ ఆల్ ద క్రియేషన్ డిక్లెర్స్ ద గ్లోరీ ఆఫ్ లాడ్ అన్న వాక్యం మనకు తెలుసు కాబట్టి కృతజ్ఞత భావం అనేది వరకు మన ప్రభుని ముందుకు తీసుకొని అంటే నీ స్థుతి బా నీ కృతజ్ఞత జీవన విదానము అని నీకు ఎంత సన్నిహితంగా తీసుకొస్తుందంటే ఆయన సాక్ష్యం చూద్దాం ఇక్కడ ఇరవై ఎనభై తొమ్మిదో అధ్యయం కీర్తన గ్రంథంలోని ఇరవై వచనంలో నా సేవకుడైన దావిదును నేను కనుగొని ఉన్నాను కృతజ్ఞత అర్పించేవాణ్ణి ఎప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడు ఎందుకంటే ఇంత గొప్ప సృష్టిని సృష్టించిన వాణ్ణి గొప్పతనాన్ని ఏ రోజు గ్రహించకపోతే నువ్వు అతన్ని ఏ రీతిగా మహిమపరుస్తున్నావు అంత గొప్ప దేవుడు వాణ్ణి ఎట్లా నువ్వు గ్రహించగలుగుతున్నావు చెప్పగలుగుతున్నావు ఆశ్చర్యం కదా ఒక్కసారి ఈ సృష్టిని చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటాయి ఫిజిక్స్లో ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది ఫైన్ ట్యూనింగ్ థియరీ అని ఫైన్ ట్యూనింగ్ థియరీ అని అయితే ఆ ఫిజిక్స్లో ఆ ఫైన్ ట్యూనింగ్ థియరీ ప్రకారం ఏంటంటే ఈ ఎంటైర్ యూనివర్స్ అన్ని ప్లానెట్సు ఎంటైర్ గ్యాలక్సీసు ఒక గ్రహము ఇంకో గ్రహం చుట్టూ తిరుగుతున్నాయి అవన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి అయితే ఈ ఫైన్ ట్యూనింగ్ ఆర్గ్యుమెంట్ ప్రకారంగా ఏంటంటే మన ఉదాహరణకి ఇప్పుడు ఫ్యాన్ ఉంటుంది ఫ్యాన్ స్పీడ్ని మనం రెగ్యులేటర్ ద్వారా రెగ్యులేట్ చేస్తూ ఉంటాం ఎంత స్పీడ్ కావాలనో అంతే రెగ్యులేట్ చేసుకుంటా ఉంటాం అయితే మనకి ఎంత అవసరమో అంతే రెగ్యులేట్ చేసుకుంటాం అయితే ఎంటైర్ యూనివర్స్ కూడా అదే ఇట్లా స్పీడ్తో రెగ్యులేట్ అయ్యిందంట ఆ ఫైన్ టెనింగ్ ఆర్గ్యుమెంట్లో వాళ్ళు మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ పెట్టి క్యాలిక్యులేట్ చేసి చూపించండ్రు నేను అవన్నీ స్టడీ చేసిన లాక్డౌన్లో అయితే ఆ ఈక్వేషన్ ప్రకారంగా పాయింట్ పాయింట్ పాయింట్ ఫ్రాక్షన్స్ ఫ్రాక్షన్స్ వల్ల నంబర్స్ క్యాలిక్యులేట్ చేసి చెప్తారు వాళ్ళు అయితే ఈ స్పీడ్ ఈ ఈ ఎంటైర్ యూనివర్సు రొటేషన్లో ఈవెన్ ఒక డాట్ ఫ్రాక్షన్స్ తర్వాత కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఎక్స్పరెన్షియల్గా ఒక్క ఫ్రాక్షన్లో ఒక్కడిజిట్ తక్కువ ఎక్కువ అయినా ఎంటైర్ యూనివర్స్ కొలాప్స్ అవుతుందంట ఫిజిక్స్లో చెప్తున్నారు అది థియరీ అయితే అమేజింగ్ నాకు మైండ్ ఓపెన్ అయింది ఏంటంటే హోప్ హుడ్ దట్ స్పీడ్ ఈ గ్యాలక్సీని అంత పర్ఫెక్ట్గా మనం ఫ్యాన్ మనకు తగినంతగా స్పీడ్గా కాలిక్యులేట్ చేసి రెగ్యులేట్ చేసుకున్నట్టుగా ఎంటైర్ యూనివర్స్ని ఎవరు అంత పర్ఫెక్ట్గా డిజైన్ చేసేయగలిగినారంటే ఎత్ ఇస్ట్లో ఎవరు నిలబడలేరు ఆర్గ్యుమెంట్ ముందు ఏ ఏ తీసి నిలబడలేడు ఎందుకంటే వాళ్ళకి అందరు తెలిసి ఇది ట్రూత్ అని దిస్ ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఫైన్ ట్యూన్డ్ ఒక స్పీడ్ ఆ స్పీడ్ తక్కువ ఎక్కువ అయినా గానీ ఫ్రాక్షన్స్లలో ఇంత మైనట్ స్పీడ్ తగ్గినా ఎక్కినా ఫినిష్డ్ అన్నట్టు ఈ గ్యాలక్సీస్ అన్ని ఒకదానికి ఒకటి అయిపోయి మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది అప్పుడు అనిపించింది ఎంత గొప్ప దేవుడు మన ప్రభువు ఆయన స్థుతులకు కారణభూతుడు మనస్థుతులకు కారణభూతుడు అంత గొప్ప దేవుని గురించి దావిద్రాజు ఏ రీతిగా మాట్లాడుతున్నాడు దావిద్రాజు గురించి దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడు ఎందుకు దావిద్రాజు గురించి ఇంత గొప్ప సాక్షినిస్తుడు నా సేవకుడు దావిదని నేను కనుగొనియున్నాను నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను దేవుడు మాట్లాడుతున్నాడు నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును నా బాహుబలము అతనికి అతన్ని బలపర్చను ఏ శత్రువును అతని మీద జయము నొందడు దావతి మీద ఎవరు చేయవద్కపోయారు కదా జీవితకాలం దోషకారులు అతన్ని బాధించరు బాధపరచరు అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను అతని మీద పగపట్టు వారిని మొత్తెదను నా విశ్వాసయు నా కృపయు అతనికి తోడయుండును నా నామంను బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును అంత బాగా ఒకరి గురించి బైబుల్ అంతట్లో దేవుడు మాట్లాడినట్టు నేను ఒకరిని చూడలే అయితే దావిదు గురించి ఎందుకు ఇంత పర్ఫెక్ట్ గా మాట్లాడగలిగిండు ఎందుకు అన్నప్పుడు కొంచెము అదే అధ్యాయాలలో మనం పోయినప్పుడు దావిదు జీవన విధానం ఏంటంటే ఆయన ఒక లైఫ్ స్టైల్ ఏర్పరచుకోండి నేను ఈ క్రిస్టియానిటీ సిస్టమ్ లో చెప్తాను ఒక లైఫ్ స్టైల్ క్రిస్టియానిటీ ఒక లైఫ్ స్టైల్ యథార్థంగా జీవించడం అనేది ఒక లైఫ్ స్టైల్ సత్యంలో జీవించడం ఒక లైఫ్ స్టైల్ పరిశుద్ధతలో జీవించడం ఒక లైఫ్ స్టైల్ అట్లనే థ్యాంక్స్ గివింగ్ కూడా ఒక లైఫ్ స్టైల్ ఉదయం లేస్తేనే ఫస్ట్ టైం లాడ్ థ్యాంక్ ఫర్ దిస్ వండర్ఫుల్ డే థ్యాంక్ ఫర్ దిస్ వండర్ఫుల్ మార్నింగ్ అని స్టార్ట్ చేసుకుంటున్నాను ప్రార్థన నిద్ర నుంచి లేస్తుంటేనే నాకు ఏదో ఒక పాట ఆటోమేటిక్గా అంటే అప్పటివరకు ఎంతసేపు పాడానో ఆ పాట నేను ఆ పాట ఏదో ఒక పాట నిద్ర నుంచి మేల్కుంటుంటేనే పాటతో నేను నేను ఇది లాంగ్ టైం లైఫ్ స్టైల్ నాకు లాంగ్ టైమ్ ఇప్పుడు కొత్తగా కాదు నిద్రల నుంచి లేస్తేనే నిద్ర మేల్కుంటుంటేనే పాట పాడుకుంటా మేల్కుంటున్నాను అదొక లైఫ్ స్టైల్ లాగా తయారైపోయింది నా జీవితంలో దావిధ్య నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఇది మనం ఆయన థ్యాంక్స్ గివింగ్ ఒక లైఫ్ స్టైల్ లాగా ఏర్పరచుకుండు అన్న విషయాన్ని లేక కృతజ్ఞత భావంగా ఆయన జీవించడం నేర్చుకుండు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ యొక్క కీర్తన గ్రంథము ఎనభై అధ్యాయం అనుకోట కీర్తల గ్రంథము ఎనభై తొమ్మిదో అధ్యాయంలో ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసిన ఇంతవరకు మనం చూసినాం ఎందుకు దేవుడు అతని గురించి అంత గొప్పగా సాక్ష్యం ఇవ్వగలిగిండే ఆయన ప్రభుని ఎంతగా మహిమపరిచిండు అన్న విషయము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ముఖ్యంగా ఆ యొక్క నూట పంతొమ్మిదవ చూస్తే నూట పంతొమ్మిదవ అధ్యాయము గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయంలో అరవై ఆరవ వచనం నూట పంతొమ్మిది అధ్యాయము నూట అరవై ఆరవ వచనంలో ఇది మీకు ఒక సీక్రెట్ నేను ఇంతకుముందు కూడా ట్రై చేశాను ఇది నీ న్యాయ బట్టి దినమునకు ఏడు మార్లు నేను నిన్ను స్థుతించుచున్నాను సెవెన్ టైమ్స్ సెవెన్ టైమ్స్ ఆయన థ్యాంక్స్ గివింగ్ చేస్తుండట దేవునికి వదనాలు అర్పించుకుంటుండంట అంటే ఆయన ఎంతగా దేవుణ్ణి ఎంతగా తబ్బిబ్బు చేసిండు అనేది నేను గ్రహించగలుగుతున్నాను నాకు అర్థమైంది ఇప్పుడు ఆ గొప్ప గొప్ప దైవజనులు ఎందుకు వాళ్ళ సేవలో అద్భుతాలు చూడగలిగిన అంటే దేవుణ్ణి తబ్బిబ్బు చేస్తే చూడండి మనకు తెలుసు ఒక గొప్ప వ్యక్తిని నువ్వు తబ్బిబ్బు చేస్తే అతని నుంచి ఏదైనా ఆశించవచ్చు కదా నేచురల్ గానే వస్తాయి మనకి ప్రభు గుణం కూడా అంతే కదా ఆయన నుంచి నేర్చుకున్న గుణగణాలు మన అన్నీ ఆయన కూడా అంతే తబ్బిబ్బు తన బిడ్డలకి ఎన్నో బహుమానాలు ఇస్తారని కదా ఎందుకంటే నువ్వు ఒక ప్రయాస పడుతున్నావు నిన్న దిన నేను సాయంత్రము ఆ అదే ఏరియాలో నేను ఒక ఇంట్లో సువార్త వాక్యం ప్రకటిస్తుంటే నాకు అది బాగా అర్థమైంది లాస్ట్ టూ త్రీ డేస్ క్రితం కూడా దాన్ని దీర్ఘంగా ధ్యానిస్తున్నాను గిఫ్ట్స్ వేరే రివార్డ్స్ వేరే క్రైస్తవ జీవితంలో ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా మనము గిఫ్ట్స్ గురించి స్ట్రగుల్ అవుతున్నామా రివార్డ్స్ వరకు స్ట్రగుల్ అవుతున్నామా నేనైతే ఎప్పుడు చెప్తా ఉంటాను అనేక పర్యాలు ఐఎమ్ స్ట్రగ్లింగ్ ఫర్ ద రివార్డ్ నాట్ ఫర్ గిఫ్ట్స్ ఎందుకంటే గిఫ్ట్స్ ఆర్ గిఫ్ట్స్ అండ్ కాలింగ్ ఆర్ వితౌట్ రిపెంటెన్స్ అని వాక్యం బహు ఆశ్చర్యమైన వాక్యం ఇది అండ్ వెరీ టఫ్ వాక్యం అది గిఫ్ట్స్ అండ్ కాలింగ్ ఆర్ వితౌట్ రిపెంటెన్స్ అంటే ఇంకో రీతికి చెప్పాలంటే గిఫ్ట్స్ ఉచితంగా ఇస్తారు మనుషులకి ఇప్పుడు ఒక పిల్లని బర్త్డే ఉంటే వాళ్ళ దగ్గర బర్త్డేకి ఇన్వైట్ చేస్తే వాడికి నువ్వు గిఫ్ట్ ఇస్తున్నావు అరే నువ్వు ఏం కష్టపడ్డావు నీ బర్త్డే కొరకు అంటే వాడు ఏం చెప్పలేడు పాపం బర్త్డేస్ అనేటివి వెరీ నాచురల్ అకరింగ్స్ వాటికి ఎవరైనా ఆహ్వానిస్తే బర్త్డే సెలబ్రేషన్స్కి మనం పోయి గిఫ్ట్స్ ఇస్తాం అంటే వాడు ఏం కష్టపడలేదు కష్టపడకుండా పొందుకునేది గిఫ్ట్ కష్టపడి పొందుకునేది రివార్డు కాబట్టి క్రైస్తవ జీవితంలో గిఫ్ట్స్ కాదు ఇంపార్టెంట్ రివార్డ్స్ ఇంపార్టెంట్ గిఫ్ట్స్ ఆర్ సో నేచురల్ ఫ్రీలీ గివెన్ కదా ఫర్ ఎగ్జాంపుల్ గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వెరీ నేచురలీ గివెన్ మనకి అవి నువ్వేం ప్రయాసపడ్డావు దాని గురించి ప్రయాసపడడం అవసరం లేదు ఎందుకంటే అవి గిఫ్ట్స్ కానీ కానీ తిరిగి వచ్చినప్పుడు హిస్ రివార్డ్ ఈస్ విత్ హిమ్ అంటాడు ఎందుకు గ్రంథంలో మనం చూస్తాం బిహోల్ ఐఎమ్ కమింగ్ క్విక్లీ అంటాడు ఎవడికి వేయాల్సిన రివార్డు వాడికి నేను ఇస్తాను అంటున్నాడు తన దగ్గర ఉన్నాయంటున్నాడు ఎందుకు నువ్వు ఈ లోకంలో ప్రయాసపడినందుకు దావీందరాజు విషయం గురించి అంత బాగా చెప్తున్నాడు చూడండి ఇక్కడ సెవెన్ టైమ్స్ ఆయన థ్యాంక్స్ చెప్తున్నట్ట ప్రతిరోజు అంటే ఆశ్చర్యం కదా ఉదయం వేసినప్పుడు లార్డ్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ దూ హాడు మన కొంచసే పైన ఒక పని అయిపోయినాక వందనాలు ప్రభావం అంటున్నాం ఒక చిన్న పని అనక పెద్ద పని కందనాలు గొప్ప మనుషులు ఎంతమంది వస్తుంటారు ఆయన దగ్గరికి గొప్ప గొప్ప మనుషులు వ్యక్తులు వాళ్ళందరూ వచ్చి వెళ్ళిపోయాక వాళ్ళతో సంభాషించినాక లాడ్ థ్యాంక్ ఫర్ బీయింగ్ విత్ మీ ప్రతి దశలో థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పడం అనేది అనేది నేర్చుకున్నాడు అయితే మన దగ్గర ఒక పని అయితే ప్రార్థనలు చేస్తాం కరెక్టే కానీ థ్యాంక్స్ గివింగ్ ఎంత సేఫ్ చేస్తాం అప్రాప్రియట్ గా థ్యాంక్స్ గివింగ్ అని మనం అనుకున్నాం కానీ థ్యాంక్స్ గివింగ్ చాలా ఇంపార్టెంట్ పాటలు పాడాలని నేను సృతించాలా గనపరచాలనేది బహుగా ప్రాముఖ్యమైన విషయము క్రైస్తవ జీవితంలో కొన్నిసార్లు ఓన్లీ థ్యాంక్స్ గివింగ్ చేయాలనుకుంటున్నాను ఇంకేం వద్దు జస్ట్ కీప్ ఆన్ థ్యాంక్ హిమ్ ఫర్ ఆల్ ద వండర్ఫుల్ థింగ్స్ ఫర్ హిస్ మర్సీస్ ఫర్ రెడీమింగర్స్ రక్షించినందుకు స్వస్థపరచండు కదా నేను అది ఎప్పటికీ మర్చిపోలేను నా లైఫ్ లో భయంకరమైన అలర్జీస్ ఏ డాక్టర్ నన్ను స్వస్థపరచలేకపోయినప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ నాకు లాంగ్ టర్మ్ సఫరింగ్ ఎంటైర్ చైల్డ్హుడ్ డిస్ట్రాయ్ అయిపోయింది నాకు ఐ కుడెంట్ ప్లే విత్ ఎనీ చిల్డ్రన్ ఇన్ ద నైబర్హుడ్ ఒక్కని ఒంటరి ఒక రూమ్ లో కూర్చుండే దగ్గర అని ఎందుకంటే వాసన భయంకరమైన వాసన నీసు వాసన రక్తము చీము గారెడిది శరీరంలో ఎక్కడ అక్కడ కుండ్లు ఎక్కువైన రోజు స్కూల్కి పోకపోయాడు స్కూల్కి పోకపోవడం వల్ల ఎడ్యుకేషన్ అంతా డెస్ట్రాయ్ అయిపోయింది సఫరింగ్ అయిపోయింది నాకు కానీ ప్రభు గొప్ప కార్యం చేసింది నా జీవితంలో అటువంటి సఫరింగ్ లో కూడా నేను ఒక్కడికి ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేసుకుని బైబుల్ చదివిట్టుకోండి క్రిస్టియన్ బుక్స్ ఉంటే బ్రదర్స్ సిస్టర్స్ కి ఇచ్చిన బుక్స్ ఉంటే ఆ గిఫ్ట్స్ తీసుకొని నేను ఆ రూమ్ లోకి వచ్చి ఒంటరిగా చదువుకునేవాడిని ఒక్కడిని ఇచ్చిన చైల్డ్ హుడ్ అంతా లోన్లీ లైఫ్ అయిపోయింది ఒక రీతిగా చెప్పాలంటే ఈ రోజు కూడా మనకు లోన్లీ లైఫే కదా ఆత్మీయ జీవితంలో లోన్లీ లైఫే మనమంతా ఎవ్రీ టైమ్ ఒక్కొక్క చర్చ్ నుంచి బయటకు వచ్చినప్పుడు నేను చాలా లోన్లీగా ఫీల్ అయినాను కానీ ఆయన మటుకు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు ఒక పర్టికులర్ పని కొరకు నన్ను లోన్లీగా తయారు చేసుకుంటాను ఎందుకంటే యూఆర్ డిపెండింగ్ టూ మచ్ ఆన్ ద చర్చ్ యూఆర్ డిపెండింగ్ టూ మచ్ ఆన్ ది ఎల్డర్స్ యూఆర్ డిపెండింగ్ టూ మచ్ ఆన్ ది పాస్టర్స్ నవ్ ఇట్స్ టైమ్ యూ మస్ డిపెండ్ ఆన్ మీ దావిద జీవితం అది మనం నేర్చుకుంటున్నాం హీ వాస్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ద లాట్ అది థ్యాంక్స్ గివింగ్ అన్నప్పుడు అందుకు సెవెన్ టైమ్స్ అంటే అక్కడ క్లియర్గా ఉంది ఏడు మార్లు అతనికి కృతజ్ఞత అర్పించుకుంటుంది దేవునికి ఎంతగా థ్యాంకింగ్ అంటే గ్రాటిట్యూడ్ అంటాం కదా దాని ఇంగ్లీష్లో ఆటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఆర్ హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటాం అది దావిదరాజులో ఒక్కళ్ళు నేను చూడగలుగుతున్నా బైబుల్ అంతట్లో ఇంకా ఎవరిలో అంత డీటెయిల్ మనకు కనిపించేది కిరతల గ్రంథం ఉంది కాబట్టి మనం దాన్ని తెలుసుకోగలుగుతున్నాం అది ఒక రేయరెస్ట్ ఆపర్చునిటీ అన్నట్టు మనకి ఆ విషయంగా అర్థం చేసుకోవడం థ్యాంక్స్ గివింగ్ లో నేను చూసిన ఎన్నో సార్లు మినిస్ట్రీలో ఎర్లియర్ డేస్లో ఆ యొక్క మినిస్ట్రీ వర్క్లో ఉన్నప్పుడు కూడా చర్చ్ ఆర్డర్ వర్షిప్ ఆర్డర్ రన్ చేసినప్పుడు కూడా ఎక్కువ పాటలు పాడిపించేవాడిని నేను బళ్ళకు ముందు కూడా ఎక్కువ పాటలు పాడిపించేవాడిని ఆ రోజు ఎంతగా హోలీస్పెట్ అనంట ఆడదా మనుషుల మీద పెద్ద చర్చి అంత గొప్పగా అంత అమేజింగ్ ఉండేది ఆయన ప్రజెన్స్ ఎంత పర్ఫెక్ట్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఆ రోజులలో తర్వాత ఇంకా చర్చ్ మీద చర్చ్ ఆర్ట్ వర్షిప్ అంత కన్నాక ఎంతమంది హీలింగ్ సేటో ఎంత మంది రోగులు స్వస్థపరచబడము దయ్యాలు మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోవడము టప టప టపాడిపెట్టలు మనుషులు దయ్యాలు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు మనుషులు ఆ రోజులు నా జ్ఞాపకానికి వస్తున్నాయి ఈ రోజు థ్యాంక్స్ గివింగ్ ఎంత ఇంపార్టెంట్ మన లైఫ్లో కాబట్టి ఇది మన జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క సాయంత్రం సమయం వి ఆర్ స్టిల్ థ్యాంక్ఫుల్ టు ద లాట్ ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకం కదా నేను అది అందుకే ఎప్పుడో చేసిన ఉపకరణంగా నేను మర్చిపోను జ్ఞాపకం చేసుకుంటుంటాను నేను త్రీ టైమ్స్ ఆల్మోస్ట్ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ నాకు మరణం నోట్లోనికి వెళ్ళి బయటకు వచ్చిన ఫోర్ వోల్ట్స్ వైర్ పట్టుకుంది నన్ను ఒకరోజు ఆ రోజు మాడి మసాయిపోవలసింది నేను కానీ అది ఏందో దేవుని హస్తం నా మిగతడం వలన అది ఇట్లా ఎగిరేసి గాలిలో పడేసింది నన్ను రెండవసారి మేజర్ యాక్సిడెంట్ అపోలో హాస్పిటల్ పనిచేస్తే రోడ్ నెంబర్ టూ నుంచి నేను వస్తున్న మోటార్ సైకిల్ మీద స్పీడ్ గా ఎక్స్ట్ హిల్ అది పైన హిల్ నుంచి కిందికి రోజులు తీసుకుంటూ వస్తున్న స్పీడ్ వస్తుంటే ఒక పెద్ద డాగ్ వచ్చి నా మోటార్ సైకిల్ కింద పడిపోయింది సమావంతంగా గాలి వేసిన సోమార్ సాల్టింగ్ నీస్ అన్ని కాలర్ బోన్ ఫ్రాక్చర్ ఇచ్చింది మోకాలు ఉండలేను టాయిలెట్కి పోలేను ఎంతో భయంకరంగా ఉండే రోజు పరిస్థితులు నాకు అట్లా మోర్ టూ మోర్ టైమ్స్ డెత్ నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ నాకు ఆయన బట్ ప్రతి దశలో ఎందుకు నన్ను రక్షించింది ఆయన ప్రణాళికలో ఒక ముఖ్యమైన పని కొరకు మనల్ని అందరినీ ఏర్పరచుకుంటే దేవుడు మనం ఏం నేనేం స్పెషల్ అని చెప్తలేను కానీ ప్రతి ఒక్కరికి ఒక తలాచ్చిండు అది కంప్లీట్ అయిన తరగతి మనం విడిచిపెట్టాడు అది కంప్లీట్ అయిన వరకు మనల్ని ఈ లోకల్ నుంచి తీసుకోకపోవడు యోనా కూడా అంతే కదా యోనా ఎంత తృణీకరించినా కానీ నేను ఇంతకాలం నేను ట్రైన్ చేసింది ఆ పని కొరకు నువ్వు అట్ల తప్పించుకొని పోతావు యూ హ్యావ్ టు ఫినిష్ ద పర్పస్ ఫర్ విచ్ ఐవ్ కాల్డ్ యూ కాబట్టి అది ముగించుకుండేంత వరకు అతను విడిచిపెట్టలే ఎంత తిరుగుబట్టనం చేసినా ఎంత వ్యతిరేకంగా ఉన్నా ఎంత రెసిస్టింగ్ చేసినా అతని ఓపికతోని అది గొప్పతనం మన ప్రభుల్లో ఉన్నది ఎంతో ఓపికతోని ఎంతో ప్రేమతో అతన్ని పట్టుకొచ్చి తిరిగి ప్రవచింపజేసిండు ఆశ్చర్యకరమైన గొప్ప దేవుడు అతనికి అతనికి మనం ఎంతగా కృతజ్ఞత పడి ఉన్నామో నేను అదే జ్ఞాపకం కలువరి ప్రేమ కళలో కూడా మర్చిపోలేం ఎట్లా మర్చిపోగలం అంత గొప్ప దేవుడు మనకు కలిగినందుకు మనం ఎంత ధనిలం కాబట్టి కృతజ్ఞత భావంతో ఈ యొక్క ఆరాధన మనం ముగించుకుంటున్నాం ప్రార్థిస్తాం పరుశుద్డబ తండ్రి మీకు వందనాలనైనా గొప్ప దేవుడు మీరునైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఓ ప్రభావ మమ్మల్ని హత్తుకున్నందుకు మీకు ఎంతో వందనాలనైనా ఏ యోగ్యత లేని మమ్మల్ని మీరు ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడుతీ దివారాత్రంలోనైనా ఇన్ని సంవత్సరాలు మీరు మమ్మల్ని కాచి కాపాడానికి మీకు ఎంతో వందనాలు ముఖ్యంగా అయినా ఆయకత్తే మళ్ళీ ట్రైబల్ బిల్డ్స్కి వెళ్ళినప్పుడు ప్రవ్వా ఎంత నిరుత్సాహం ఉన్నా కానీ ప్రతి సమాధానం అనుకరించినారు ప్రతి మాకు హ్యాపీనెస్ అనుగ్రంచినారు ఎందుకంటే మీ హస్తం కానీ ప్రతి దశలో మీరు మాకు లెసెన్స్ రెసిస్టెన్స్ ఉన్నా కానీ విడిచిపెట్టడానికి వీళ్ళేదాన్ని నిరుత్సాహం ఉన్నా కానీ మీరు మాకు సాన్ని అనుగరించినారు ప్రభా అడుగుడుగున్నా ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రవ్వా మీరు సమాధానం మకానుగించినందుకు మీకు ఎంతో వనాల అర్పించుకుంటున్నాం లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ గివ్ యూ ఆల్ ద గ్లోరిటార్డ్ జీసస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీసస్ వి గివ్ యూ ఆల్ ద గ్లోరి మ్యాగ్నిఫై యో నేమ్ విఫై యో నేమ్ థ్యాంక్ యూ లార్డ్ ప్రవ్వా బ్రదర్స్ అందరినీ మీరు ఆశ్రయించినారు ప్రవ్వ సురక్షితంగా కాపాడి ఇంటికి తీసుకొచ్చినారు ప్రవ్వా ప్రతీ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా అందరినీ మమ్మల్ని కాచి కాపాడారు ప్రవ్వా దాన్ని మీకు ఎంతో వందనాలను మీ కృపాలు వస్తాను మమ్మల్ని అందరినీ జ్ఞాపకం తీసుకునేందుకు మీకు ఎంతో వందనాలు ప్రవ్వ ఈ మీరు మాకు సైకిల్గా మీకు ఎంతో వందనాలను ఈ రాత్రి మంచి రేయండి వీక్స్ సేపడమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రవ్వా విజయబాబు కుటుంబికుల గురించి మేము ప్రార్థిస్తాం ఆ కుటుంబంలో ఆదరణ ఇచ్చేయండి ప్రవ్వా నేను మా ప్రియులను తిరిగి చూస్తామని ఆ యొక్క మొదటి దర్శనం రాసిన పత్రిక నాలుగో పదమూడవ అనేక పర్యాలు మీరు మా జ్ఞాపకం చేస్తున్నారు మా ప్రియులను అందరినీ మీరు వెంట వస్తారు కాబట్టి మేము దుఃఖపడడానికి వెళ్లేదు షార్ట్ టైం నేను నిద్ర నుంచి మేల్కుంటారు తుల్లిపడి లేస్తారని వాక్యం ఉంది ప్రవ్వా ఎవరో నిద్ర నుంచి లేపినట్లు ఆధీనం ఉంటుంది ప్రవ్వా కాబట్టి మేము దుఃఖపడడానికి వీలు లేకుండా ఆ కుటుంబానికి ఆదరణ అనుగ్రహించి మహిమను తండ్రి ప్రభావ ఖచ్చితంగా ఖచ్చితంగా తగిన ప్రతిఫలం మీరు అనుకరిస్తారు కాబట్టి మీకే సమస్తాం మీ మహిమార్థంగా అందరూ నిలబెట్టుకోమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ల తండ్రి నమ్మకం దేవా మాకు ఇచ్చిన సమయం బట్టి నీకు ఎంతో వంద చెల్లిస్తున్నాం తండ్రి ఈ రీతిగా నేనా నిసన్నిధికి వచ్చి నాన్న కృతజ్ఞత స్థుతులు చెల్లించడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు ఎంతో వందనాలు నీకే స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభా నైనా నీ ఉద్దేశం బట్టి నీకు ఎంతో వందనాలు తండ్రి నేను మేము కృతజ్ఞత స్థుతులు చెప్పి అయ్యా తండ్రి నేను నీ ఉద్దేశం బట్టి నీకు ఎంతో వందనాలు అయ్యా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు నీకు ఎంతో వందనాలు ఎన్ని గొప్ప సత్యాలు నేర్పిస్తూ వచ్చారు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నావి జీవితం ద్వారా నేర్చుకున్న గొప్ప సత్యం అయ్యా తండ్రి నేనా ప్రభా వందనాలు చెల్లించటం వల్ల వచ్చు ప్రభా తండ్రి నన్న ఆ గొప్ప తండ్రి మర్మము ఆ గొప్ప తండ్రి ఆశీర్వాదకరమైన తండ్రి నన్న స్థితిని బట్టి అయా వాగ్దానాలు బట్టి నీకు ఎంతో వందనాలు అవును తండ్రి నిన్ను ఆరాధించడం వల్ల అయ్యా నిన్ను స్థుతించడం వల్ల నీకు వందనాలు చెల్లించడం వల్ల అయా నువ్వు ఎన్ని వాగ్దానాలు దావించ పక్షాన మాట్లాడేవు ఎట్లాంటి సాక్ష్యం చెప్పావు ప్రభా అయా నీకు వందనాలు స్థితి అవును తండ్రి ఐ టు క్రేవ్ లార్డ్ టు బి లైక్ దట్ ప్రభా తండ్రి ఆయన అలాంటి తండ్రి సాక్ష్యం పొందాలని ఆశపడుతున్నాం ప్రభా అలాంటి వాగ్దానము మా జీవితాల్లో జరగాలని ఆశపడుతున్నాం తండ్రి అవును తండ్రి ఇదివరకే మా పట్ల నువ్వు ఎన్నో విషయాలు గొప్ప చేస్తూ వచ్చావు ఎన్నో గొప్ప కార్యములు చేసి తండ్రి నేను మహిం పొందు మహిం పడుతూ వచ్చావు ప్రభా నీకే వందనాలు నీకే స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి నేను చూపించమని కోరుకుంటున్నాం ప్రభా తండ్రి ఈ రీతిగా తండ్రి నీ నీ ఉద్దేశంతో ప్రభా తండ్రి నువ్వు మాట్లాడుతూ వచ్చిన విధానం బట్టి వందనాలు అయ్యా తండ్రి ఏ తాండాలు తాండాలకు వెళ్ళాము ఎంత ఎండాకాలంలో వెళ్ళాము ప్రభా తండ్రి నైనా వడదెబ్బ తగలకుండా మమ్మల్ని ప్రయాణంలో కాపాడేవు అక్కడ బోధించేటప్పుడు వాకింగ్ చెప్పేటప్పుడు మందులు ఇచ్చేటప్పుడు అయా నువ్వు తండ్రి నేను కొందరు వద్దన్నారు చెప్పని చెప్పారు ప్రభా ఆయనూ ప్రభా తండ్రి నేనా ప్రతి ఆపద నుంచి కాపాడారు తండ్రి నేను అక్కడ ఆ ఆ తాండాలు ఎవరైతే మమ్మల్ని వద్దని చెప్పారు తండ్రి నన్ను రెస్పాన్స్ లాని తాండాల దగ్గర ప్రార్థన చేసి మళ్ళీ ఆ తాండాల కోసం ప్రాధం చేసి రావడానికి కూడా కృపదయ చేశారు తండ్రి నేను నీకు వందనాలు స్థుతులు చల్లిస్తున్నాను మమ్మల్ని అన్ని రకాలుగా పోషించారు ప్రభా నీకు వందనాలు తండ్రి నన్ను సేఫ్ జర్నీస్ ఇచ్చారు ప్రభా నీకు వందనాలు ఆటో వాళ్ళని ఇచ్చారు తండ్రి నీకు వందనాలు ఆటో వాళ్ళు ప్రభావ మా కొరకైతే తండ్రి నేను ఇప్పుడు నీ వాక్య పరిచయ చేయడానికి నీ వాక్యం బోధించడానికి ప్రభా మనుషులను పిలవటానికి ప్రభా తండ్రి మీరు వాడుకునే బట్టి వందలు తండ్రి నేనా ప్రభా ఆటో వాళ్ళ బట్టి వందనాలు వాళ్ళ ఇళ్లలో వాకింగ్ చెప్పడానికి తండ్రి నేనా మీటింగ్ పెట్టడానికి కూడా ప్రభావ మీరు అనుమతించినందుకు కూడా నీకు ఎంతో వందనాలు తీర్మానం తీసుకున్న బిడ్డలు బట్టి నీకు వదనాలు తండ్రి నేనా విశ్వసించినందుకు బిడ్డలు బట్టి నీకు వందనాలు ఏ ఎవరైతే రక్షణ పొందాలని నీ ప్రణాళికలో ఉన్నారో వాళ్ళ దగ్గర మమ్మల్ని నడిపించిన ఉద్దేశం బట్టి నీకు ఎంతో వందనాలు స్థుతులు చేస్తున్నాము మాకు పరిచారకులని సేవకుల్ని మాకు ఇచ్చారు నీకు వందనాలు తండ్రి వాళ్ళు మాతో పాటు ఆ అయ్యి పరిచయ చేయడానికి ప్రభావ వాడుకున్నందుకు ఎంతో వందనాలు చల్లిస్తున్నాం ప్రభా ఏ రీతిగా తండ్రి నేను నీ సేవకులు ఒక్కొక్కరిని చేసుకుంటున్నాం ఎలిషా గారి కుటుంబం బట్టి వందనాలు తండ్రి వాళ్ళు మాతోటి ఉండి అయ్యా తండ్రి నేనా ఆయన ఆయన చేసిన తండ్రి నేనా ఆ గ్రౌండ్ వర్క్ బట్టి కూడా నీకు వందనాలు చల్లిస్తున్నాం ప్రభా తండ్రి నేను శుద్ధించి కనిపిస్తున్నాము ఇది ఆసుడు నీ మీరు పోషిస్తున్న విధానం బట్టి వదనాలు అయ్యా తండ్రి నేనా ప్రభా కరువు ప్రాంతాల్లో ఉన్నాడు అయ్యా తండ్రి నేనా అలాంటి పరిస్థితుల్లో ఉన్నా తండ్రి అయినా ఆ రోజు తండ్రి ఏలికి ఏ నువ్వు తండ్రి అయినా అవసరాలు తీర్చావు నిదా అవసరాలు తీర్చమని ప్రార్థిస్తున్నా సహాయం చేయాలి తన కుటుంబం బట్టి తన బిడ్డల బట్టి అయా తండ్రి వాళ్ళ భవిష్యత్తు బట్టి ఆయా పరిచర్ పరిచర్ విషయంలో ఉన్న ఆసక్తిని బట్టి అలోచన బట్టి అయా తండ్రి గురిని బట్టి అయా తండ్రి నేను నువ్వు వాళ్ళని బలపరిచి గొప్పగా వాడుకోగలవని అ రాబోయే రోజుల్లో తండ్రి ఏ ఎంత ఎంత గొప్ప తండ్రి పరిచర్ వాళ్ళ కోసం నువ్వు దాచి ఉంచావు చేసుకొని ్వాసంతో ప్రభా తండ్రి నిరీక్షణతోటి వందనాలు సుతులు జరిగిస్తున్నాను ప్రభా సహాయం చేయని నేను కృ చూపించమని కోరుకుంటున్నాము అయ్యా తండ్రి అన్న ప్రభా ప్రభా మాకు ఇచ్చిన కుమార్ బట్టి కానీ ప్రభా తండ్రి ఆటో వాళ్ళు బట్టి అయా ఇంకొక సేవకుడు ఆ హెబ్రోన్ సేవకుడు అయితే వచ్చారు మాతోటి ఆ సేవకుడు బట్టి కూడా నీకు ఎంతో వందనాలు ప్రభా తండ్రి ఆయనకున్న విశ్వాసం బట్టి ఆయనకున్న తండ్రి ఆశని బట్టి అయ్యా తండ్రి తను చేసిన పరిచర్ తోడు చేసిన పరిచర్య బట్టి నీకు ఎంతో వందనాలు తండ్రి అనేకులుకి అవకాశం లేదు ప్రభా అనేకులు తండ్రి ఆశిస్తున్నారు అయ్యా మేము ఇలాంటి వాళ్ళతో మేము ఉండాలా అయ్యా మీ ఇలాంటి వాళ్ళతో మేము ఉండి చేయాలని మమ్మల్ని పిలుస్తారా మేము కూడా వస్తాం కదా అని అనుకునే వాళ్ళు చాలా మంది అడిగేవాళ్ళు చాలా మంది ప్రభా అయా తండ్రి నేనా ఇలాంటి లోకంలో ఉన్నాం మేము ప్రభా తండ్రి అలాంటి లోకంలో ఉన్నా కూడా ప్రభా అయ్యా తండ్రి మాకిచ్చిన తండ్రి అనే అవకాశం బట్టి తండ్రి నీకు ఎంతో వదనాలు స్థుతులు దర్శించమని కోరుకుంటున్నాం ప్రభా నీ బిడల ఆసక్తిని నీ బిడల్కున్న ఆశని తీర్చమని కోరుకుంటున్నావు ప్రభా అవును తండ్రి నువ్వు ఆకడే బహు సమీపంగా ఉంది అయ్యా నీ ఆఖ రోజుల్లో ఉన్నాం ప్రభా చోజుల్లో ప్రభా తండ్రి ఎప్పుడు మీరు వస్తారో మాకు తెలియదు తండ్రి నేనా మీకు ఏ రకంగా తనని మీ సువార్తను ఎంత త్వరగా ప్రకటించవలనో ఎవరితో మాట్లాడవలనో ఎవరికి ఏ రకంగా చెప్పవలనో అయా తండ్రి ఇంటి జ్ఞానము తండ్రి నేనా ఇట్టి ఆత్మ నడిపింపు అయ్యా తండ్రి ఒప్పించే ఆత్మ దైత్యమని కోరుకుంటున్నాం ప్రభా ఏ రకంగా అయితే యోన తండ్రి చెప్పిన వాక్యం బట్టి అయా ఒక దేశాన్ని ఒప్పించాడు ప్రభా అయా ఒక దేశాన్ని తల్లి నీ వైపు తిరిగేటట్టుగా చేశాడు ఒక దేశాన్ని ప్రభా నేనా వాళ్ళ పాపాలను పశ్చాత్తపడేట్గా చేసాడు ప్రభా అయా నీకు వదనాలు స్థుతులు చల్లుస్తున్నాం తండ్రి నేనా నువ్వు తండ్రి అయా తల్లి నువ్వు ఆత్మను ఇచ్చేవాడు ప్రభా ఇట్టి ఆత్మను ఇట్టి తండ్రి నేనా ప్రభా దీవెన మాకు దైచ్యమని కోరుకుంటున్నాం ప్రభా అవును తండ్రి అయినా మా ప్రయాసము వృధా కాదు తండ్రి అయా తండ్రి నువ్వు ఇచ్చిన ఈవుల్ని మేము వాడుకోవటం మాకు నేర్పించండి నువ్వు ఇచ్చిన గిఫ్ట్స్ ని వాడుకోవటం మాకు నేర్పించండి ప్రభావ సహాయం చేయమని కోరుకుంటున్నాం ఈ దాసులందరూ బట్టి వంద నిదాసులు తండ్రి చంద్రశేఖర్ బట్టి వదనాలు తనకిచ్చిన పరిచర్ బట్టి వదనాలు తనకిచ్చిన అనుభవాలు బట్టి వదనాలు ప్రభా తండ్రి నేను ఎన్ని సంఘాల్లో నుంచి అయా బయటకు వచ్చి తండ్రి తండ్రి ఆ ఒంటరి జీవితం కాదు తండ్రి నీతో ఉన్న సహవాసము బహు గొప్పదని అనుభవపూర్వకంగా తెలుసుకున్న విధానం బట్టి తండ్రి నీకు ఎంతో వదనాలు అవును తండ్రి మా ఈ లేరు నువ్వు తప్ప తండ్రి నేను యాజకుల్ని అయా ఇదిగో పెద్ద పెద్ద సేవకుల్ని అయా సంఘాలని నమ్ముకోవటం కాదు కానీ తండ్రి నేను నమ్ముకొని నడిచేవారుగా మమ్మల్ని అని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి ప్రోత్ చూపించండి ప్రభా అయా మా నిరీక్షణ తండ్రి నా మీద ఉన్నది ప్రభావ మనుషుల మీద కాదు అయా మనుషులు మెప్పు కాదు ప్రభావ మాకు కావాల్సింది నువ్వు కావాలి తండ్రి అయా నువ్వు మాతోడే ఉండాలి ప్రభా అయా తండ్రి నేనా అయా నువ్వు మాతోటి ఉంటే అయా ఎవరు ప్రభా ఈ లోకంలో ప్రభా తండ్రి అన్ని రకాలుగా తృప్తిపరిచే దేవుడుగా ఉన్నందుకు నీ పాదాలు పట్టుకొని వంద నాలుగు రోజులు చెల్లిస్తున్నాం ప్రభా ఈ రాత్రి సమయంలో తండ్రి నేను తండ్రి నేనా మా మా రీచ్ గ్రూప్ వందనాలు అన్న నాగరాజ్ వందనాలు తండ్రి తన కుటుంబం బట్టి వందనాలు చల్లుస్తున్నాం తనకి తనని వాడుకొని ప్రభా తన ఇంటి విషయంలో మీరు జాగ్రత్త వహించి తన బిడ్డలు తన భార్య విషయంలో కుటుంబం విషయంలో జాగ్రత్త వహించిన విధానం బట్టి వదనాలు అదే రకంగా భాస్కర్ బట్టి వందనాలు తనకిచ్చిన దర్శనం బట్టి ఆయా కుటుంబం బట్టి అయా తండ్రి ఉద్యోగం తనుకున్న పనులు బట్టి వాటి అన్నింటిలో తన కావాల్సిన దయచేసి తండ్రి ఇచ్చిన కృపను బట్టి అన్ని ఏర్పాటు చేయడానికి అన్ని విషయాలు తండ్రి నన్ను చేయడానికి కృపను బట్టి నీకు ఎంతో తన కుటుంబాన్ని మీరు కాపాడే విధానం బట్టి నీకెంతో వదనాలు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా అదే రీతిగా ప్రభా తండ్రి నేను బట్టి వదనాలు తన కుటుంబాన్ని బట్టి వంద ప్రభా తండ్రి తన పరిచయలో తనకిచ్చిన విసులుబాటు విసులుబాటు బట్టి తండ్రి వాడుకునే విధానం బట్టి నీకు ఎంతో ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభా అక్కడ ఉన్న ప్రభా కుటుంబాన్ని అంతటి మీరు కాపాడిన విధానం బట్టి తనకున్న ఎన్నో పనులు అవన్నీ విడిచిపెట్టి రావడానికి ఇచ్చిన కృపను బట్టి తను లేనప్పుడు తండ్రి ఆ లోటు తీర్చిన విధానం బట్టి కూడా నీకు ఎంతో వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా ఏ రీతిగా చక్రవర్తి బట్టి వందనాలు ఈ దాసుని బట్టి తన కుటుంబం బట్టి వందనాలు ప్రభా తనకిచ్చిన వెసులుబాటు బట్టి అయ్యా తండ్రి నేను ఆ టైంలో తన కుటుంబం కుటుంబాన్ని మీరు కాచిన విధానం బట్టి నీకు ఎంతో వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా ఈ రీతిగా తండ్రి మీరు వాడుకొని అయా మాకు తండ్రి నేను పరిచయ చేయట తండ్రి నన్ను ఈ పరిచయలు పాల్పొందు కాకుండా మాకందరికి పరిచయ చేయడానికి కూడా తండ్రి మీ దాసును మీరు వాడుకున్నందుకు నీకెంతో వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభా ఏ రీతిగా తండ్రి నేను ప్రభా తండ్రి మా గ్రూప్ లో ఉన్న ఒక్కొక్కరిని మీరు న్యాపం చేసుకుని సహాయం చేసి నడిపించండి ప్రసాద్ బట్టి వందనాలు ని దాసుని బట్టి ప్రభా తండ్రి చిన్న బిడ్డలో ఉన్నారు తండ్రి నేను తన ఇక రావడానికి ఇచ్చిన కుటుంబం బట్టి వందనాలు ప్రభా అయ్యా తండ్రి నేను తన బిడ్డ పట్ల దయచి అయ్యా రెండో వాడిని ప్రభా ప్రత్యేకంగా జాన్విక్టని వీరి ముట్టి పూర్తి ఆరోగ్యం దయచేసి తండ్రి నేను నిదాసుని నిలబెట్టి ప్రభా వాడుకొని అయ్యా తండ్రి తనకిచ్చిన ఆసక్తి తనకిచ్చిన ప్రభా భారం బట్టి వందనాలు ప్రభా తను కూడా తండ్రి మాకిచ్చిన తన తన మా దగ్గర చేస్తున్న పరిచయం పెట్టి నీకు ఎంతో వందనాలు అయ్యా సేవలో పాల్పొంది కాకుండా మా అవసరాల కోసం ప్రభా ఎన్నో ఎన్నో విధాలుగా కష్టపడి మాకు సహాయం చేశాడు అయ్యా నీకు వదనాలు స్థుతులు తెలుస్తున్నాం ప్రభా ని దాసును పోషించమని కోరుకుంటున్నాం అన్ని విధాలుగా తండ్రి సాలిన దేవుడిగా ఉంచి అయ్యా నా యహోవ నాకు కాపుని నాకు లేమి కలగదని నిదాసు జీవితంలో ప్రభా సేవ విషయంలో పరిచర విషయంలో తనకిచ్చిన తండ్రి తనకిచ్చిన సంఘం విషయంలో ప్రభా ఏ ఎక్కడ కూడా కొరత లేకుండా తన కుటుంబాన్ని ఆర్ మై అవర్ ప్రావిడెన్స్ ప్రభా అది ప్రూవ్ చేసి నడిపించమని కోరుకుంటున్నాం తండ్రి నీకు ఈ వందనాలు స్థుతి తెలుసు మాకు సమయం బట్టి మరొకసారి వందనాలు దావిధ లాంటి జీవితము దావిధ లాంటి సాక్ష్యము నీ దగ్గర నీ దగ్గర నుంచి మేము పొందడానికి ఇటు కృప నాకు మాకు దయచేమని స్థుతి వందనాలతోటి మా హృదయాల్ని నింపమని ప్రభా వెనక్కి తిరిగి చూసుకుంటే అయా తండ్రి నేను నాకు ప్రభా ట్వంటీ ఆ తండ్రి నేను ఇయర్ నుంచి ప్రభావ మీరు నాకు ఇచ్చిన అవకాశము టూ ఇయర్స్ నుంచి నాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు ఎంతో వదనాలు స్థుతులు తెలుస్తున్నాను ప్రభావ సహాయం చేసిన విధానం బట్టి అయ్యా తండ్రి నిన్న నాకు ఇచ్చిన సెలవులు బట్టి మా మా యజమానులు మా సూపర్వైజర్లు ఇంజనీర్లు ఎవరైతే తండ్రి నాకు సెలవు ఇస్తున్నారో వాళ్ళు బట్టి నీకు ఎంతో వందనాడు నేను లేనప్పుడు తండ్రి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీరు కాపాడిన విధానం బట్టి కూడా నీకు ఎంతో వందనాలు తండ్రి ఇచ్చిన కృపను బట్టి వదనాలు అయ్యా తండ్రి నీ నమ్మకత్వం బట్టి వందనాడు చల్లిస్తున్నాం ప్రభావ ఎక్కడ తొందర లేకుండా ప్రభా తండ్రి నన్ను ఎక్కడ తండ్రి శాతాన్ని ఆటంకించకుండా తండ్రి నిన్న కుటుంబ విషయంలో మీరు జాగ్రత్త విధానం మా మమ్మని తండ్రి మిడల్ కుటుంబ కుటుంబాన్ని విధానం బట్టి వాళ్ళ వస్తులన్నీ కూడా చూసుకునే విధానం బట్టి ఎలాంటి తొందర లేకుండా కాపాడేందుకు మరొకసారి నీకు వదనాలు స్థుతులు చెల్లిస్తూ ఏసులోపేట బహునంతో వేడుకుంటూ తండ్రి నేనా నా స్థుతి ఆరాధన ఏసుపేట అర్పిస్తున్నా తండ్రి ఆమెన్ ఆమె సూత్రం ప్రభా పరిశుద్ధి గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడా సర్వశక్తి సంపన్నుడా నీకు వందాలేసయ్యా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా మీ కృపలో భద్రపచ్చుకొని మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్నారు ప్రభావ దివరాత్రి మమ్మల్ని కాచి ఈ యొక్క నూతన నీకు ఎంతో వందాలేసయ్య ఓ ప్రభావ అతి క్షణం నైనా మమ్మల్ని సజీలుగా కాపాడుకున్న ప్రభావ మీ కృప విమర కృప మంచి ఆరోగ్యానికి శక్తిని బలాన్ని మాకు అనుగరించినారు ప్రభా అడుగు అడిగిన ప్రవా మీకు అస్తం మాకు తోడించినారు ప్రభా ప్రతి సమస్యల నుంచి ప్రతి శ్రమల నుంచి మాకు విజయం ఇస్తూ నడిపిస్తున్న విధానం బట్టి నీకు ఎంతో వన్నా లేసయ గొప్పదేవా అవుట్ రీచ్ ప్రభా ఒక పదిచేరి ప్రవ మీరు మాకు సహాయ కలిగి నీకు ఎంతో వన్నా మంచి ఆరోగ్య శక్తిని బలాన్ని మాకు మీ సువార్థను ప్రభా బహు బలంగా ప్రభావ మీ వాక్యాన్ని ప్రకటించే ఒక గొప్ప ప్రవాహ మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించడం నేను దాన్ని బట్టి నీకు ఎంతో వన్నా మాకు అందరికి ఓ ప్రభా మంచిగా ఆరోగ్యం నుంచి తిరిగి సురక్షితంగా మమ్మల్ని నడిపించా మా కుటుంబాలు మా పిల్లలు అందరూ మీరు కాచి కాపాడారు ప్రభా ఓ ప్రభా పని బాట్లు కూడా ప్రభా ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభా కుస్ కూడా మాకు విజయం ఇచ్చిన ప్రభా దాన్ని నీకు ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నాయినా గొప్ప దేవా మీరు చేసిన మేలుకై నీకు వన్నాలు మా జీవితాలలో ప్రభ ఎన్నో అద్భుతాలు మీరు సమస్త ఘనత మయమో నీకే చెల్లిసినామైనా అడుగు అద్భుత కార్యాలయ ప్రభావ మా జీవితంలోనైనా గొప్ప దేవ నా నీకు ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నామైనా థ్యాంక్ యూ చీజెస్ థ్యాంక్ యూ అంటే గొప్పదేవా తన పరిచయలో మాకు తోడు నీకు వందాలుసాయా కృతజ్ఞత భావంగా ప్రభా నైనా పది దావిదు ప్రభా ఏడు మార్లు ప్రార్థించినాడు ప్రభా థ్యాంక్స్ గివింగ్ అతను చేసినాడు ప్రభా పది క్షణం దీన్ని శుతించిన ప్రభా గణపరిచిన అన్ని వేళలో ప్రభా ఆ రీతిగానే ప్రభా మేము కూడా చేయాలో ప్రభా ప్రతి దశలో ప్రతి సమయంలో అన్ని వేళల అన్ని స్థలాల్లో ప్రభానైనా నేను శుద్ధించి ఘనపరచాల శాపన వాక్యం మాతో మాట్లాడే మమ్మల్ని బలపరచడానికి నీకు వందాయ్యా ప్రతి క్షణం నేను శుద్ధించి ఘనపరచాల మా స్తులపై మీరు ఆశీయుడు అయిన నీకు వందాలేసయ్య గొప్ప దేవన తండ్రి ఎంత గొప్ప దేవుడు ప్రభావనైనా ఏసయ్య ఎంతో గొప్ప రక్షణ మీరు మాకు అనుగ్రహించండి అయినా పాపలపై మమ్మల్ని అయినా చచ్చిపోయిన వారిని ప్రభా పాపం చేత అపరాధం చేత మీరు ఉండగా ప్రభావ తండ్రి మీరు మమ్మల్ని బ్రతికింపజేసిన అయినా మీ జీవాన్ని మాకు అనుగ్రహించ దాన్ని బట్టి నీకు ఎంతో వర్ణాలు అర్పించుకోవటం అడిగి అడుగున ఎన్ని శ్రమల నుంచి ఓ ప్రభావ యాక్సిడెంట్ నుంచి ఎంతో సమస్యల నుంచి మమ్మల్ని కాపాడిన ప్రభావ మీరు ఇచ్చిన కృపక నీకు వందలు ఇస్తాయా మీరు రీతిగా ట్రైన్ చేస్తున్నారు ప్రాభ చిన్నతనం నుంచి ప్రభావ మీ ప్రణాళిక నెరవేరేంత వరకు మీరు మమ్మల్ని విడిచిపెట్టారు ప్రభావ కాబట్టి నేను ప్రతి క్షణం మీకు విధేత చూపిస్తున్నైనా వినయ భయపక్తులతో ప్రీతికరమైన సేవ మేము చేస్తూ మేము ముందుకు పోవాలి ఓ ప్రభావ మాకు శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రభావ ఆ ప్రయాణం కొరకు మేము ఇంకా సిద్ధపడాల ప్రభావ ఇంకా మేము అనేక విషయాలు ప్రభావ మీ పాదల దగ్గర కూర్చొని నేర్చుకోవాల ప్రభావం ఆయన ఈ లోకం అంతా ఎంత భయంకరంగా ఉంది ప్రభావం అలా చెడి ఎక్కడ చూసిన అయినా ప్రభా సువార్త ప్రకటించాలంటే ఎన్నో ఆటంకాలు ప్రభా అయినా గానీ ప్రభా మీ కృపచేత మీరు మేము నడిపిస్తున్నాను అయినా సైతన్ శక్తులు మేము అడుగుపెట్టిన ప్రతి స్థలాలవి ఓ ప్రభా ఈ ఆ ఏరియాను విచ్చిపెట్టి వెళ్ళిపోయిన ప్రభావ అయిన శక్తిని మీరు మాకు అందరికీ అనుగ్రహించడాను రెండు టీములు బట్టి నీకు వందాలేసయ్య ఆ రీతిగా భాస్కర్ సార్ని బట్టి నీకు వందాలి ప్రభా శాం బట్టి నీకు వందాలేసయ్య చంద్రశేఖర్ సార్ని బట్టి నీకు వందాలు ప్రభా ఆ రీతిగా ప్రభా నారాజ్ బేదర్ బట్టి నీకు వందాలేసయ్య చక్రవర్తి బెదర్ ప్రభా తి ప్రసాద్ బెదర్ ప్రభా అయినా మా టీమ్ అందరి గురించి మేము ప్రార్థిష్టం పదివేమలందరూ మీరు కృపలో జ్ఞాపనం చేసుకోండి కానీ నీకు వంద అలీయ ఎలిసా బెదరు గురి గురించి ప్రార్థిస్తాం వాళ్ళ పరిచయం కూడా మీరు దీవించి ఆశ్రయించండి మాతో పాటు ఉండి మాకు ఎంతగానో ప్రభా ప్రభా ఆశ్రమ కుటుంబికులు కూడా మీరు ఆశ్రదించండి ప్రభావ చేర్చుకున్న వాడు నన్ను చేర్చుకుని అన్నారు ప్రభావ ప్రభా నన్ని ఆ ఫలం ప్రభావ బిడ్డలకు అనుగరించమని ప్రార్థిస్తాం ప్రవక్తను చేర్చుకున్న ప్రవక్త ఫలం పొందుతున్నారు నీతి మంతుని చేర్చుకున్న ఫలం పొందుతున్నారు కాబట్టి తండ్రి ఎలాంటి ఫలం ప్రభావ మీరు వాళ్ళకి అనుగరిస్తారు ఆ ఫలం మీరు అనుగరించి సమృద్ధిగా దీవించమని అయినా గొప్ప దేవ నీకు ఎంతో వందాలిసిన సురక్షితంగా కాపాడనందుకై నీకు వందాలిసయ్యా నీకే వందాలు అర్పించుకుంటామైనా థ్యాంక్ యూ చీజ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సమస్త గణతం మహిమ నీకే గొప్ప దేవ మీ చేసిన కార్యాలను బట్టి నీకు వందాలిసయ్యా నా తను మేమందరి కూడుకుని ప్రభావ మరోసారి ప్రభావ మీ సన్నిధిలో నిన్ను శుతించలాగినా గణపరచలాగినా మీకు స్వరం ఇల్లాగనిచ్చిన కృపకై నీకు వందాలిసయ్యా నీకే స్వత్రం అయినా థ్యాంక్ యూ చీజ థ్యాంక్ యూ లాంటి వందనాలు వందనాలు ప్రభావ సమస్త ఘనత మహిమ నీకే గొప్ప దేవ ను పాతుడు స్వత్రాహుడు ప్రభా సర్వశక్తి వ్యక్తి గల దేవుడు ప్రభానికి ఎంతో వందాలిసయ్యా ప్రభానికి మేము వందాలి ప్రభావం టీం సభ్యులు అందరూ నీకు వందాలి ప్రభా అయినా ఏసయ ఇంకా ఏ స్థలాల్లో ఎక్కడికి వెళ్ళాలో ప్రభా మీరు నడిపించి బలపరచండి ప్రభా నా తండ్రి ఇక పరిచర్ అంతట్లో మీరు మాకు సహాయకులు ఎందుకు నీకు వందాలి ప్రభావ గొప్పదేవా నీకే వందాలని అర్పించుకోవటం అయినా గొప్పదేవన తండ్రి ప్రతి కుటుంబాల చుట్టూ మీకు కంచెపెట్టాను మీరే సాయకులు మనం ప్రార్థిష్టమైనా నెక్స్ట్ ట్రిప్ లో కూడా ప్రభావ ఎక్కడికి వెళ్ళాలి ఏ ప్రాంతంకి ఏ రీతికి కూడా ప్రభావ మీరే మార్గం బయలుపరచండి సారాలను చేయండి మీకు పరిశుభాత్మ ఇచ్చానైనా మరోసారి ప్రభావ ఓ ప్రభావ నెక్స్ట్ ట్రిప్లోనైనా తండ్రి మేము ఇంకా విశేషంగా మీ సేవలో వాడబడాలా ప్రాభ విశేష అద్భుతాలు జరగాల ప్రభావ ఆ రీతి నడిపించి ఓ ప్రభావ ఎక్కడైతే మీరు వార్త ప్రకటించిన గ్రామాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకున్నైనా మీకు మరోసారి జ్ఞాపం చేసుకున్న రక్షణ కార్యకటులో జరిగిన స్థలాలన్నింటిలో మయం పచ్చబడాల ఘనపరచబడాల గొప్ప గొప్ప సేవకులు సేవకుల విశ్వాసులు ప్రభావ గ్రామాల నుంచి లేవనెత్తమని ప్రార్థిష్టమే వాళ్ళ తెగల నుంచి లేవనెత్తమని ప్రార్థిష్టమే మీ ఆరాధన జరగల గంభీరమైన సేవ జరగాల ఆ ప్రాంతంలో ఆ రీతిగా మీ కార్యం జరిగించమని ప్రార్థిష్టం గొప్ప దేవానికి ఎంతో వందాలేసయ్యా రాత్రికాల సమయంలో ప్రభావ మమ్మల్ని అందరూ ఆశ్రయించి బలపరిచేందుక నీకు వందాలుసయ్య మా కుటుంబం చుట్టూ కంచి పెట్టమని ప్రభావ నా మీరే ఒకసారి ందుకు నీకు వందాలేసయ్యా ప్రభా అతన్ని మీరే సహాయపడమని ప్రార్థిష్టం మీరు అక్కడ తొలగింది మేము సిద్ధపడాల అన్నికులు సిద్ధపచ్చాలా ఓ ప్రభు అీకులు బాపిసంలో నడిపించాలా ప్రభావ శిష్యులుగా తయారు చేయాల మీరు అక్కడ అందరూ సిద్ధపడాలా ప్రభావ ఆ రీతి మనందరం తయారు చేయమని ప్రార్థిష్టం రాతి కాల సమయంలో నైనా మంచి నిద్రించిన ఏకం లేని శుతించి గనపరచాలని సహాయపడాను గొప్ప గొప్ప దేవ మరోసారి ప్రభావేసే మేమందరం కలుసుకుని నేను శుద్ధించలాగిన కృపా అనుగరించి మన ప్రాధిష్టమైన దేవాతి దేవ నీకు వందాలేసయ్యా గొప్ప దేవ నా మా విశ్వాసాన్ని మేము జాగ్రత్తగా కాపాడుకోవాలా ప్రభావ అనేకులు ప్రేమ చలారిపోద్ది అన్నారు ఈ చివరి కాలంలో ప్రభావ అక్కడ విస్తరించనీకులు ప్రేమ చలారిపోద్దు అన్నారు ప్రభా ఆయన ఎవరు ప్రేమ చలారి ప్రభా ఆ కలవరిశీలో మీరు ప్రేమను ప్రభావం మర్చిపోకుండా ప్రభావ ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకుంటూ మీ ప్రేమలో సంపూర్ణంగా కనిపెట్టుకోవాలా మీరే మా నిరీక్షణ ప్రభావ ఆయన ఈ సహనతని అనేకులు నడిపించాల రీతిగా అలాంటి కృప మాకు అందరు కనిగిరించి మీరు అక్కడ సమస్త ఘనత మైమనీక చెల్లిస్తున్నాం ఈ కొద్ది శృతి ఆరాధన ఏసు పరిశుద్ధ నామను ప్రార్థించి శృతించి తండ్రి దగ్గరికివాన్ని బట్టి ఉందోత్రాలు చెల్లిస్తూ ఆ తండ్రి మరొకసారి ఉదయం కాలం నుండి ఇంతవరకు కాచి కాపాడి బదులుపరిచి మా పనులన్నిట్లో సహాయపడుతూ వచ్చినారు స్తోత్రాలు చెల్లి మా యొక్క రాకపోకలు తండ్రి మా ప్రయాణాలు అన్నింటిలో కూడా మా చాలిన చిన్న ప్రేమకి వంద స్తోత్రాలు చెల్లిస్తూ ఇక మా భారము భరించే దేవుడు కానీ ఉన్నందుకే ఇక తండ్రి అనుక్షణము మమ్మల్ని కాచి కాపాడే దేవుడుగా ఉన్నందుకే ఇలా తండ్రి కొనుక్కుని నిద్రపోని దేవుడు కానీ మాకున్నందుకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఇక తండ్రిని ఆయన మరి పాట ద్వారా మినహామాన్ని మహింపరచడానికి దాసునికి చిన్న కుక్క స్తోత్రం చెల్లిస్తూ నా తండ్రి మూ కూడా ఏకీభేస్తాం అయా తండ్రి నివాసం ద్వారా మా గమనంలో తీసుకొచ్చిన వాక్య భాగాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను అయ్యా దావేది యొక్క జీవితము అయ్యా తండ్రి నైనా మరి నీ నిబంధనను బట్టి దినమునకు ఏడు మారులు మిమ్మల్ని స్థుతించిన వాడిగా అయా నేను తండ్రి అందుకే దావేదికి మీరు ఎంతో గొప్ప రివార్డ్స్ దాచిపెట్టింది దేవుడు దాన్ని బట్టి మీకు వందనాలు ఇస్తాను చెల్లిస్తూ అయ్యా మా వాటికి మేము నేను కూడా అయా తండ్రి బహుమానాల కొరకు ఎదురు చూస్తాం కానీ అయా తండ్రి రివార్డ్స్ సంపాదించుకోవాలి అయా దాని కొరకై ప్రయాసపడటానికి దాని కొరకై అయా తండ్రి మీ దగ్గర చిత్తంలో కట్టుకోవడానికి అయా కావాల్సిన కృప అనుగ్రహించి సహాయపడుతురండి నమ్మదగిన దేవాణి కొంద నెల స్తోత్రాన్ని చెల్లిస్తూ ఉంటున్నాను పొఫ అయా మీద ఆసీనుడే ఉండే దేవుడు ఆయా పాత్రుడు ఆరాధనలకు యోగ్యుడమైన దేవుడు అయినందుకు అయా మీ కొందనే స్తోత్రాన్ని చెల్లిస్తూ ఉంటున్నాను అవును సర్వ సృష్టి కూడా అయా మీ మహిమను మాకు కనపరుస్తుంటుండగా అయా సర్వ సృష్టి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటుండగా ప్రఫ అయా తండ్రి మేము కూడా నిజముగా ప్రఫ నైనా దీనిము ఏడు మార్లు మీ నిబంధనను బట్టి అయా స్థుతించే వారంగా మమ్మల్ని ప్రఫా అయా మీ నామాన్ని గనపరిచే వారంగా ఉంచుండు ప్రఫ అయా నీ నామానికి మహిమ తెచ్చే వారంగా మమ్మల్ని ఉంచుమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం అంతే గల తండ్రి స్తోత్రములనైనా గడిచిన నన్ను తండ్రి మూడు నాలుగు ఐదు తారీఖుల్లో అయ్యా తండ్రి నాయన మరి యొక్క ఉట్నూరు ప్రాంతంలో మీరు జరిగిస్తూ వచ్చిన సేవా పరిచయం అంతటిని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం అయా తండ్రి నాయన మరి ఆ ప్రాంతానికి మమ్మల్ని తీసుకెళ్లి ఆయన రెండు డివైడ్ చేసి తండ్రి రెండు టీములు కూడా కొన్ని గ్రామాల్లో నామాన్ని ప్రకటించడానికి అయా తండ్రి మీరు అనుగ్రహిస్తూ వచ్చిన కృపక స్తోత్రములు చెల్లిస్తూ సార్ నైన్ నంబర్ తండ్రి యొక్క పునరుద్ధాన దినంలో తండ్రి మూడు సంఘాల్లో అయా తండ్రి నిదాసుల ద్వారా విత్తపడిన వాక్యము నేరు గడిఫలింపండి స్వార్థ పరిచయలో చెప్పబడిన మాటలు అనేకల జీవితాల్లో మీ కార్యము జరిగించినట్లు మీరు కృప్తుపించండి అయా తండ్రి ఇదిగో అయా మేము నారు పోస్తాం నీరు పోస్తాం కానీ అయా తండ్రి మీరు అయా మీరు పోషించే దేవుడు అయా తండ్రి మీరు భద్రపరిచే దేవుడు ప్రఫ అయా తండ్రి వృద్ధి కలుగు చేసే దేవుడు నీవు నాయన అయా మీ వైపు చూస్తూ ఉంటున్నాం అయా మా పరిచర్యను వృద్ధి చేయండి ప్రఫ అయా మరి మూడు దినాల మానవ హద్దుబాటులో జరిగించబడిన సేవా పరిచర్యను అయా మీరు నీరు కట్టు చేయండి తండ్రి అయా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటా ఉంటున్నాం అయా అనేకులు తండ్రి మీ నామం పేరిట ప్రార్థన చేస్తూ వచ్చినారు అయ్యా అనేకలు ప్రఫనైనా వారి పాపాలను నొప్పుకుంటూ వచ్చినారు అనేకులు నైనా తండ్రి మా ద్వారా ప్రార్థించుకుంటూ వచ్చినారు విశ్వాసంతో అయా తండ్రి నైనా మరి అట్టి బిడ్డల జీవితాలందరిలో కూడా మీ కార్యము జరిగించుకుందేవా అయా తండ్రి ఎదుగో నైనా మరి ఒక చిన్న పాప నైనా తండ్రి క్యాన్సర్ తో బాధపడుతూ ఉంది అయా చేతుల నుంచి ప్రార్థించిస్తూ వచ్చిన ఇదిగో ఒక బాబు కుంటి కంట లేకుండా ఉంటున్నాడు అయా తండ్రి ఆ బాబు కొరకు ప్రార్థిస్తా వచ్చినా అయా ఇదిగో ఒక కుటుంబము మరి వాళ్ళకైనా మరి కుటుంబ సభ్యులను కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నారు అయా వారి కొరకు ఆదరి ఆదరణ కొరకు ప్రార్థిస్తా వచ్చినా అయా తండ్రి మా ప్రార్థన ఆలోచించి సమాధానం ఏర్పడుతు అయా మీ కృషి చూపించలేవా అయా తండ్రి కొన్ని గ్రామాల్లో మమ్మల్ని అనుమతించలేదు అయా గ్రామాలను బట్టి ప్రత్యేకంగా మరి ఒకసారి మీ సన్నిధిలో గోజాడుతూ ఉంటున్నాం అయ్యా మీ కృప అనుగ్రహించలేదు ప్రఫ అయా మి కనికరి చూపించండి ప్రఫ అయా గ్రామాలన్నింటిలో కూడా మరి యొక్క తరుణం దాచేయండి ప్రఫ అయినా మరి తండ్రి ఆ ప్రాంతంలో మాకు సహకరిస్తూ వచ్చిన సేవకులను మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అయా తండ్రినైనా మరి అయా తండ్రినైనా ఎల్లీషా గారిని బట్టి మీ కొందనాలు అయా తండ్రిని దాసులు కుటుంబాన్ని బట్టి మీ కొందోత్రాలు చెల్లిస్తూ అయా బిడ్ల చదువుల్లో అయా తండ్రినైనా మరి అయా వారి యొక్క పోషణలో అన్నింటిలో కూడా మీరే నమ్మ తండ్రి ప్రతి అవశ్యకత అయా మీ యొక్క మహిమైశ్వర్యం చెప్పన అయా తండ్రి మీరే తీరస్థితి రాల్సిందిగా ప్రార్థిస్తుంది అయా పిలిపి నాలుగు పంతొమ్మిది నెరవేర్చండి గొప్ప బిడ్డలు దాని గురించి చూపించేవా ఏ రీతి నన్ను యొక్క అనాథులైన గురించి మీ సన్నిధికి వస్తుంటున్నా అయా బిడ్డలని మీ కుప్పలో నాపుని చేసుకోండి గొప్ప అయా బిడ్డలను కూడా మీరే పోషించి మీరే తండ్రి మరి నన్న మరి ఆ అయా పోషించడానికి ఎవరైతే వాళ్ళ బంధువులు పెంచుతున్నారు అయా ఆశత తీర్చండి చూపించండి దేవా అయా కనికరించండి తండ్రిగానైనా మరి తండ్రి ఆయన మరి దాసుతో పాటు మాతో సహకరించిన సద రత్నకుమార్ భద్రమ స్తోత్ర చూపిస్తుంటున్నారు తండ్రి మరి దాసుని మాతో పాటు వచ్చినాడు అటుంబం అక్కడ ఉంటుంది తండ్రి కుటుంబానికి మీ సన్ని సహవాసం అనుగ్రహించండి అమ్మదిన సమాధానం దయచేసి చూపించండి ఇటువంటి ఆట తండ్రి అయ్యా తండ్రి ప్రయాసం లేకుండా అయ్యా తండ్రి నాయన మీరే కాచి కాపాడు భద్రపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తే ఆయన తండ్రిగా తండ్రి సదరుడు శామ్యుల గారిని బట్టి తండ్రి సదరుడు షాలేం ఆటో డ్రైవర్ని బట్టి అయినా ఇంకొక ఆటో డ్రైవర్ను బట్టి వీళ్ళందరిని బట్టి మీకు కొందనాలు స్థూత్రాలు తెల్లిస్తే సదరుడు జేమ్స్ గారిని బట్టి తండ్రి నాయన మరి మరి తండ్రి వీళ్ళందరిని బట్టి మీకు కొందనాలు స్తోత్రాన్ని తెలుస్తూ అయినా మరి తండ్రి ప్రతి గ్రామాన్ని మీరు దర్శించినందుకే స్థాయి గొప్ప అయ్యా మీరు దర్శించిన ప్రతి గ్రామాన్ని బలపరచండి తను అయ్యా నైనా తండ్రి ఆ రీతిగా సేవన అంతటి కూడా నైనా తండ్రి మీ మహిమ కొరకే జరిగిస్తున్నారు అయ్యా తండ్రి మీ మహిమ కొరకే దాన్ని వృద్ధి పొందించి మీ నామాన్ని మయమరచని మీ సన్నిధిలో వేడుకుంటూ మీ కృప్ చూపించండి సహాయం చేయంతండి నైన్మతండి భవిష్యత్తులో నేను తండ్రి ముందున్న దినాల్లో గొప్ప నైనా ఒక నేనమ్మ తండ్రి మీరు చూపిస్తూ వచ్చిన సమాచార స్థలాలన్నింటినీ బట్టి మీకు కొందనాలు స్తోత్రాలు చూపిస్తే దాని కొడుకు కూడా మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తుంది అండి అక్కడ కూడా నేను మళ్ళీ అండి ఆ ప్రాంతాల్లో ఏ తండ్రి మీ సేవకులను మీ కుటులకి జ్ఞాపకం చేసుకొని ఏ తండ్రి మాకు పరిచయం తీసుకుని రావాల్సిందిగా ప్రార్థిస్తే రీతిగా నేను మళ్ళీ తండ్రి ఏమైనా మరి రీతిగానైనా ఈ స్వార్థ పరిచయం అందరిని బట్టి మీకు కొందనాలు మీ దాసులు ప్రతి దాసుని మీ కుటులకు జ్ఞాపకం చేసుకుని బలపరుచుంది ప్రతి అవసరత తీర్చుంది గొప్ప ఏ రైతుగా నేను మరి తండ్రి నేను ప్రత్యేకంగా ఉన్నప్పుడు అయ్యా నా జీవితంలో మీరు చేస్తూ వచ్చిన మేలు ఉపకారణం బట్టి మీకు కొందనాలు ఇస్తే ఉత్తరాలు చెల్లిస్తాయి అయా తండ్రి నైనా గృహం కళా విషయంలో ఆయా తండ్రి సహాయం అందరిని బట్టి మీకు కొందనాలు ఇస్తే ఉత్తరాలు ఏ రైతుగా నేను మరి మమ్మల్ని విడవని ఎడవాని ఉన్నందుకు ఇస్తే ఉత్తరాలు ఇదిగో నేనమ్మ తండ్రి ఇంతవరకు మా ప్రజలు చేసిన ప్రార్థనతో నేను రేఖీ పీస్తూ ముందున్న ప్రార్థనా సమయాన్ని మీకు హస్తాల్లో ఉంచుతూ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ కంచెం పెద్దగా తని గురించి తిరిగి మీరు ఆకలి ఆలస్యమైతే మిచిత్రమైతే రేపు సాయంకాలం మేము ఒకసారి రీతిగా కలుసుకోవడానికి దాసుని పని గురించి సహాయం చేయాలి మీ దాసులు చక్రవర్తి గారు ఉంటున్నారు మీరు కృషి చూపించాను గారిని ప్రసాద్ గారిని బట్టి తండ్రి దాసులు కూడా మీ సంగతి రాకలినట్లు కృషి సహాయం చేయాలి నమ్మకం ఎంత ప్రింగిని రాజా నిపాదాలు చెల్లించుకుంటూ అయ్యా నమ్మకం ఎంతండి సాయంకాల సమయంలో ఉత్పాదానికి మాకు అనుగ్రహించినటువంటి యొక్క గొప్పతనంకే నీకునాలు రెండు తండ్రి నాకు కూడా మీరు అనుగ్రహించినటువంటి యొక్క పాలు పంపులకేమీ పొందాలని చెల్లించుకుంటున్నాం అయ్యా నన్ను మీ యొక్క కిందకి తెస్తుండగా సమస్తమైనటువంటి దోషం అయా నమ్మకం ఏమి తండ్రి రాగుల మచ్చ సమస్తం అయా నమ్మకం ఏమి తండ్రి కరగండి తండ్రి అయా మీ యొక్క రక్తంతో కనబడినటువంటి బిడ్డలు క్రైమ్ చెల్లించి అయ్యా కొనబడిన బిడ్డలతోటి నాకు ఇచ్చినటువంటి సహవాసం కేంద్రీ నీత్య నరకానికి శాపానికి అయా పాత నేను నన్ను ప్రేమించి నా జీవితంలో అయా మీరు చేసినటువంటి గొప్ప రక్షణ కార్య అనికై పొందా చెల్లించుకుంటున్నా తండ్రి మేము రాజా మహిళ కలిగిన తండ్రి మీ యొక్క దయా మీ యొక్క ప్రేమ మీ యొక్క చరిక్రమైనందుకు కనిపించలేవు నెండా చెల్లించుకుంటున్నాం ఏ పాట వాడిని ఎంత వాడిని తండ్రి స్థితిస్తూ మీ పాశ ఎందుకు వస్తుండగా అయ్యా మా సమస్తమైనటువంటి ఘనత మా మీరు మాత్రమే దేవా అర్హులు తండ్రి అయ్యా మీరు మాత్రమే అయా ఘనతకు మీరు మాత్రమే పాత్రలు తండ్రి అయా మీకు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవ నమ్మకం ఏంటండీ వాకి భాగం ద్వారా మరి మాతో మాట్లాడుతూ వచ్చిన విధానానికి నీకు పొందినాలు అయ్యా దావ్ యొక్క జీవితం నుండి ఆయన యొక్క కృతజ్ఞత పూర్వకమైనటువంటి జీవితం స్థుతులతో కూడినటువంటి కృతజ్ఞత జీవితం ఏ విధంగా ఏడుమారులు దినానికి ఆయన మీ తిరిగి చూస్తూ అయ్యా ఆ విషయంలో మాకు తరపితినిక్రహించండి ఒక రాజుగా ఆయన ఏడు సార్లు తిరిగి చూడగలిగితే మేమే పాటి వారాము అయ్యా మా అందరి జీవితాల్లో కృపణను గురించి అయా అటి అటు స్థుతి అటు ఆరాధనతోటి మా హృదయాలు నింపు మనం ప్రార్థిస్తున్నాండి నమ్మకం ఏం దేవా తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు మీ పాదాలకు పదనాలు చెల్లించుకుంటున్నాను దేవా స్థుతి ఆరాధనలో ఉన్నటువంటి బలము గురించి మీరు మాట్లా మాట్లాడుతూ వచ్చినటువంటి విధానానికి పదనాలు ప్రింగుల విని తప్పిపోయే వారంగా ఉండకుండా వాళ్ళ హృదయంలో భద్రపరిచి నడుచుకునే వారంగా ఉండటానికి అయ్యా ఈ దినం నుంచి మా నాయర్ల మాయళ్ళ కృపను ప్రార్థిస్తున్నాను తండ్రి రెంగిలిగిన రాజా తండ్రి అయ్యా రెంగుల తండ్రి వైపు చూస్తుండగా కృపణను దేవా మూడు నాలుగైదు తారీఖుల్లో మీరు చూపినటువంటి తండ్రి అయ్యా ఎంత అయినా నమ్మదగిన దేవుడిగా ఉన్నందుకే నీ తండ్రి రెండు టీముల్లో కూడా తండ్రి మీరు అనుగ్రహి కృపకై నీకు అందినారు భయంకరమైన ఎండలు ఉన్నప్పటికీ మీ యొక్క నడుపుదల మీ యొక్క కాపుదలకై నీకు అందినారు అనేక గ్రామాలను దర్శించడానికి వారి జీవితాలతో మాట్లాడటానికి అయ్యా మీరు అనుగ్రహించిన కృపకై నీకున్నారు ఎంతమంది అయితే అయ్యా తిరస్కరించినారు అంతమంది అయితే వద్దన్నారు అ వింటానికి ఇష్టపడలేదు వారందరిని మరియు తరుణం వారి జీవితంలో అనుభవించమని ప్రార్థిస్తున్నాం అయా మీరు ప్రేయం దేవుడు తండ్రి నాడే దేవుడు అయాగురించింది ఎంతమంది అయితే వారి హృదయాల్లో మీ యొక్క వాక్యాన్ని తావిచ్చినారో అయా హృదయాలు తిరగబెళ్ళేవో అయా హృదయాల్లో నూతన కార్యం తండ్రి బలమైన కార్యం జరిగించండి ఎదురైన వాక్యము శత్రు వెతుకొని పోకుండా అయా కావని రాజాగిన తండ్రి మాకు సహకారం అందించినటువంటి దేవా అందరికీ కొందనాలు చెల్లించుకుంటున్నాం ముఖ్యంగా అయ్యా పాస్టర్ గారి గురించి కుటుంబానికి మీ కొద్దినాలు ఇప్పుడు ఎంగిల్ తండ్రి మీ మీ యొక్క నమ్మకత్వానికి కొందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఎక్కడి పిలిచి అయ్యా ఆ యొక్క దేవా స్థలంలో తండ్రి మీరు నాటి అయ్యా నమ్మకం ఏంటండ్రి మీ నామంకొరికి నిలబెట్టినటువంటి ఆ యొక్క కందకే మీకు పొందినా చెల్లించుకుంటున్నాను తండ్రి రెండు గ్రజా ని పాదాలకు స్తోత్రాలు పాదాలు పొందనాలు అయ్యా నమ్మకం ఏం తండ్రి మా అందరిని బట్టి మీరు పొందనాల పాదాలు పుట్టుకుంటుండగా సహాయం చేయండి మీరు బాగా అనుకరించమని ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ యొక్క కుడికి రాలేకపోయినటువంటి ప్రసాదం అయ్యా కృపను అనుగ్రహించండి తండ్రి వారికి భాగం అనుగ్రహరించి ప్రార్థిస్తున్నాం మెంగిల్ తండ్రి మహింగుల గురిజామయంలో మిమ్మల్ని శుద్ధిస్తున్నాం గనపరుస్తున్నాం తండ్రి అయ్యా నమ్మకం ఎంత మార్గం అంతట్లో మీరు అనుగ్రహించిన కృపకే నీకునాలు ఏ విషయంలో కూడా లోటు చేయకుండా అయ్యా మా మీరు చెప్పినటువంటి కరుణ ఆ యొక్క నమ్మకత్వానికే మీ కొందరించుకుంటున్నాం తండ్రి మేము అర్పించగలం దేవా ఎంతటి ఇంతగా ప్రేమించడానికి అయ్యా మేము ఎంత చేసినాను అయ్యా అయ్యా నమ్మకం ఏంటి తండ్రి ఏ పాటి వేరం తండ్రి కృపణ అనుగ్రహించండి బలపరచండి తండ్రి అయ్యా రానటువంటి మినిస్ట్రీ కొరకు సిద్ధపరచండి మేము ఎక్కడికి వెళ్ళాలన్నా తెలియద్దేవా ఎవరి దగ్గరికి తెలియదు అయ్యా నమ్మకం ఏం తండ్రి ఏదీ లేదేవా మనసులో పాసనది లేదు కొట్టుకుంటున్నాను తండ్రి మీరు సమస్తమను బాగా చేయగలిగింది ఏడు కృపణ తండ్రి మీకు ఏదైతే ఇష్టమో ఎవరు ఏం చేయాలను అయ్యా మీ చిత్తం మీ కృపతో మమ్మల్ నుంచి నడిపించమని ప్రార్థిస్తున్నారు తండ్రి అయా అంతకంతకు అయా ఆ భారం హృదయాల్లో పెరగటానికి కృప ని అంతకంతకు మీ స్వభావాన్ని మేము ధరించే వారంగా ఉండటానికి చేయండి అయా నాకు ఏంటంటే పరిశుభైన జీవితం జీవించేటటువంటి గుణాలు అయా అవి ఆ అవి అవి మేము అభ్యాసం చేసుకునేటటువంటి విధానాన్ని మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం చండి ఎంత తరలి రాను నాటితేవా లోకము లోకం నాటన గతించిన విపాదాలు సహాయం చేయండి దేవా ఎంతమంది మీ దాసుడు తండ్రి అయా ప్రేంగులు తండ్రి తమ సమస్తము వదిలిపోయి కుటుంబాలతో మారుమూల ప్రాంతాల్లో మీ వైఫ్ చూస్తున్నారు అయా సేవ చేస్తున్నారు మా చేతుల్లో అయ్యా కృప్ నల గురించి సహాయం చేయగలిగిన రాజా ఏం గలిగిన తండ్రి అయ్యా నమ్మకపోయిన తండ్రి ఏ సమయంలో ఎద్దు భూములు బంధకాలలో చెరులో హింసల్లో అయ్యా ఆకలి దప్పుల్లో వ్యాధుల్లో బాధల్లో ఉన్న వారు అందరినీ పాసం వదిలే పెట్టుకుంటాడు అయ్యా జాలి చూసుకొని కర్మించండి తండ్రి నమ్మకపోయిందేవా మీరెంత అయ్యి నా నమ్మ దగ్గరికి కృప్న అయా మా ఏళ్ళ మీరు చూపుతున్నటువంటి ఆ యొక్క దయా వారి కూడా చూపించి ప్రార్థిస్తాను మహిళల తండ్రి మహింగుల గురిరాజా ఈ విధంగా మా ఇళ్ళ మీద చూపుతూ ఇచ్చినటువంటి కృపకై తండ్రి మీ యొక్క ఆ యొక్క దీర్ఘశాంతం ఆ యొక్క ఊరిమి అయా ఇస్తున్నటువంటి అవకాశాలకై అఖరి గడియల్లో అయ్యా మాకు ఇచ్చినటువంటి పనికి ఆచరించుకుంటుంది నమ్మకమైతే తండ్రి నమ్మకస్తులుగా ఉంటానికి కృపడి అయ్యా మమ్మల్ని మా యొక్క జీవితాలని అయ్యా సమస్తము ఈ చేతుల్లో ఏసుక్రీస్తు వారి పరిశుభైన వేడి కుంచున్నాం తండ్రి మన ప్రభు క్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికి సదాకాలం తోడైండునుక ఆమెన్ స్క gutగగ 9గె daha ాటారల箹 flats.